అసలేం జరిగిందంటే ఇరవై తొమ్మిదవ అధ్యాయం పివి పాలనా రహస్యం భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అంటే కేబినెట్ సెక్రటరీకి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటంతగా విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి ఒకటి రెండు సంఘటనలు పత్రికల్లో కూడా రావడంతో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు నన్ను ఒత్తిడి చేయడంతో నేను అయిష్టంగా జరిగిందేమిటో చెప్పడం మొదలెట్టాను అసలు ఇది విభేదాలకు మూల కారణం ఏమిటో ముందు చెప్పాను సార్ మీ అధికారాలని మీరు ఉపయోగించకుండా వ్యవస్థ మీద నమ్మకంతో మీ అధికారాలని వాళ్ళకి వదిలేశారు అందువల్లే ఈ సమస్య ఉత్పన్నమైంది నేను అధికారాలను వదులుకోవడం ఏమిటయ్యా అంటూ అర్థం కానట్లు చూశారు నేను ఆచితూచి మాట్లాడాలి అనుకుంటూనే నా మనసు కనిపించిన విషయాలన్నీ చెప్పేశాను సార్ అధికారం చూపించడం అంటే మనకు కావలసిన వాళ్లను మనకు కావలసిన చోట వేయడం మనకు మద్దతునిచ్చే వాళ్లను వాళ్ళ సపోర్టర్లను అవకాశం వచ్చినప్పుడల్లా పదవుల్లో ఇరికించడం అలా చేస్తేనే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మనం అధికారంలో ఉన్నా లేకున్నా మనకు నమ్మకంగా ఉంటారు అధికారంలో ఉన్న అందరూ ప్రధానమంత్రి పదవిలోనే కాదు ఏ పదవిలో ఉన్నా చేస్తున్నది అదే ఇంతకు ప్రధానమంత్రులను చూడండి వారి కోసం అప్పటి అధికారులు రాజకీయ నాయకులు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే అధికారంలో ఉన్నప్పుడు వారిని బాగా చూసుకున్నారు కాబట్టి మీరు ఈ విషయాలు ఈ వ్యవస్థకు వదిలామనుకుంటున్నారు అంతా పద్ధతి ప్రకారం మంచి అధికారులను ఎంపిక చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వ్యవస్థ పాత పద్ధతులకు అలవాటు పడి ఉంది మీ బదులు మీ అధికారాలు ఎవరు చెలాయించాలా అన్నది ప్రశ్నే దాని పరిణామమే ఈ కొట్లత కొంతసేపు నిశ్శబ్దం పీవి గారు కొంచెం ఆగి ఆయన మనసులో మాట చెప్పారు నన్ను మొదటి నుండి చూస్తూనే ఉన్నావు కదా నాకెప్పుడూ పార్టీ పార్టీ లీడరే ముఖ్యం కానీ నా మనుగడ పెంచుకోవాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు పార్టీలో కూడా అంతా నా వాళ్లే అనుకున్నాను కానీ కొందరిని దగ్గరగా తీయడం కొందరిని దూరం పెట్టడం ఎప్పుడూ చేయలేదు అధికారుల విషయంలోనూ అంతే వీలైనంత వరకు అది ఉన్న వాళ్ళతోనే పనిచేయించుకుందామనే కానీ నా వాళ్లతో ఆఫీసును నింపుకుందామని ఎప్పుడూ చూడలేదు ప్రధానమంత్రి అయిన తర్వాత నా కార్యాలయంలో నేను తెచ్చుకున్న రాము ఖండేకర్ కృష్ణమూర్తి తప్ప మిగతా వాళ్ళంతా అదివరకటి వాళ్లే కొన్నాళ్లకు నువ్వు వచ్చావు నాకు నమ్మకం ఉన్నవాళ్ళు నా పనితీరుతో పరిచయం ఉన్నవాళ్ళు కొందరు కావాలి కదా పిసి అలెగ్జాండర్ గారు సూచిస్తే ఏఎన్ వర్మను తీసుకున్నాను ఆర్థిక విధానాలు సంస్కరణలు అమలు చేయడానికి మన్మోహన్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా పని అవసరాలను బట్టి ప్రతిభను బట్టి చేసినవి కానీ నా స్వలాభాన్ని చేసినవి కావు కదా భగవంతుడు దయవాలన నా పనితీరు చూసి నాకు రావాల్సిన పదవులు వచ్చాయి ఏ గ్రూప్ సహాయంతోనూ రాలేదు నాకు పదవి లేనప్పుడు ఎవరు ఎందరు నాతో ఉన్నారో నాకు తెలుసు నాతో లేరని బాధపడలేదు ఉండాలని కోరిక లేదు నా పార్టీ వాళ్ళందరూ నా గ్రూపులు అనుకున్నాను అధికారుల విషయంలోనూ అంటే నాకు తెలిసిన అధికారులు సీనియర్లు ఎందరో ఉన్నారు చాలామంది చాలా బాగా చేస్తూ ఉండి ఉండవచ్చు కానీ నా వాళ్ళు పరాయి వాళ్ళు అంటూ ఎవరిని చూడలేదు నాకు చాలా దగ్గర అంటూ లేరు దూరము ఎవరూ లేరు క్యాబినెట్ సెక్రటరీ నా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరూ నాకొక్కటే ఎంత పైకి వచ్చినా నా విషయం తెలిసి కూడా ఈ సీనియర్ అధికారులు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు నువ్వు వాళ్ళిద్దరికీ నచ్చ చెప్తే బాగుంటుంది అన్నారు నేనా ఒక్కసారిగా షాక్ తిన్నట్లు అనిపించింది నాకు నువ్వే చేసి చూడు నీ నువ్వు చేయడం లేదు కదా ప్రధానమంత్రి తరఫున చేస్తున్నావు ప్రయత్నం చేయి అన్నారు భయపడిపోయాను చాలా సందేహించాను వాళ్ళిద్దరూ నాకు బాసలే చాలా సీనియర్లు రోజు పని చేయాలి ఇదివరకు ఇటువంటివి చేసే భాగ్యం కలుగలేదు కానీ ప్రధాని గారి ఆజ్ఞ ఏం చేయాలి ఒక రోజంతా మానసికంగా కసరత్తు చేశాక కొంచెం దూరంగా ఉన్న ఖాన్ గారితో టెలిఫోన్లో మాట్లాడాను సార్ మీతో చాలా ముఖ్యమైన విషయం ప్రధాని గారు మాట్లాడమన్నారు మీరు టైం ఇస్తే వెంటనే ఆయన ఇంకొక గంటలో నేనే అటువైపు వస్తున్నాను నేను నీ రూమ్కి వస్తాలే అన్నారు మంత్రివర్గ సమావేశాలకు వచ్చినప్పుడు ఆయన నా రూంలోకి తొంగి చూడటం అలవాటే నా రూమ్ క్యాబినెట్ మీటింగ్ హాల్ పక్కనే ఉంది అరగంటలో వచ్చేశారు కేబినెట్ సెక్రటరీ వస్తే లేచి నిలబడారు సరే సార్ అంటూ వినయ విధేయతలు ప్రదర్శించాలి అవన్నీ చేశాను కూర్చోబెట్టాను చెప్పాలనుకునేది చెప్పడానికి సంకోచం ఎక్కడ ఆయన విపరీతంగా ప్రతిస్పందిస్తాడో అలా జరిగితే నేను తట్టుకోగలనా సార్ టీ తీసుకుంటారా ఏసీ తగ్గించమంటారా ఇలాంటి వినయ్ వ్యక్తీకరణలు చేస్తూ ధైర్యం చేసి రంగంలోకి దిగాను మెల్లగా అసలు విషయం ప్రస్తావించానో లేదో నేను అదే విషయం నీతో మాట్లాడాలని చాలా రోజులుగా అనుకుంటున్నానయ్యా అంటూ ఆయన మొదలుపెట్టారు తనని సరిగా పనిచేయనివ్వకుండా ప్రధాన కార్యదర్శి ఎలా అడ్డు వస్తున్నారో తన పరిధిలోని విషయాల్లో ఎలా జోక్యం చేసుకుంటున్నారో ప్రధానమంత్రి గారి పేరు వాడుకుని ఎలా అన్ని విషయాల్లో వేలు పెడుతున్నారో తన దృక్పథంలోంచి విప్లంగా చెప్పారు కావాలంటే ఫైల్స్లో నిదర్శనాలు చూపగలనన్నారు క్రమంగా నా భయం బెరుకు తగ్గిపోయాయి క్యాబినెట్ సెక్రటరీ నా దగ్గర అంత మనసు చెప్పి మాట్లాడుతున్నారంటే కారణం ప్రధానమంత్రి నాకు ఇస్తున్న చను అన్నమాట నాకు ఇప్పుడు చాలా ధైర్యం వచ్చేసింది ఈసారి చొరవ పెంచాను ప్రధానమంత్రి గారు ఈ విషయంలో ఎలా అనుకుంటున్నారో చెప్పాను నన్ను వర్మగారితో కూడా మాట్లాడమన్నారని కూడా చెప్పాను అవును నువ్వు మాట్లాడు తర్వాత మనం మళ్ళీ మాట్లాడదాం అన్నారు అక్కడి ఆ రంగం ముగిసింది తర్వాత వర్మగారితో మాట్లాడాలి నాకెందుకో కొంచెం జంకుగానే ఉంది సంయుక్త కార్యదర్శిగా ఆయన క్రిందే పనిచేస్తున్నాను నేను ఈ విషయం ప్రస్తావిస్తే ఏమనుకుంటారో అని సంశయం సంకోచిస్తూనే ఆయన దగ్గరికి వెళ్ళాను రోజు ఎన్నోసార్లు కలుస్తున్నా ఇవాళ కొంచెం బెరుకు అలా అని మాట కాదని ఊరుకోను నేను సర్వీస్ రికార్డు పాడు చేస్తే అంతే సంగతులు ముందు ముందు అదనపు కార్యదర్శి కార్యదర్శి పదవులకు ప్రమోషన్ నేను వదులుకోవాల్సింది అంతా భగవంతుని దయా మనసు నిబ్బరం చేసుకుని ప్రస్తుత విషయానికి వచ్చాను ఆయన నేను మొదలుపెట్టిన వెంటనే ఈ విషయం నాకు బాధగా అని ఉంది ప్రసాద్ అది వరకు ఏ క్యాబినెట్ సెక్రటరీతోనూ ఇలా కాలేదు ఏదో చిన్న చిన్న విషయాల్లో విభేదాలు ఉండవచ్చు కానీ ఇలా రహస్య ఎప్పుడూ కాలేదు అంటే ఏమైనా ఉంటే నాతో మాట్లాడవచ్చుగా వెళ్ళి రాముతో చెప్పాడు ప్రధానితోనే నేరుగా విషయాలు తెప్పించడం మొదలుపెట్టాడు అంటే ప్రధానమంత్రి కార్యాలయంతో ప్రమేయం లేకుండా తానే చేసుకోవాలని ఉద్దేశమా ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రధానమంత్రికి ఏ విషయమైనా అన్ని కోణాల నుంచి పరిశోధన జరిపి విశ్లేషణతో ఆయన ముందుంచాలి కొన్ని విషయాల్లో అధికారికంగా కేబినెట్ సెక్రటరీ దగ్గర లేని సమాచారం మన దగ్గర ఉండవచ్చు ఈ పరిస్థితులను అర్థం చేసుకోకుండా అహంభావం మూలంగా ఇంకా కొంత ఇతర కారణాల వల్ల ఇలా చేస్తున్నాడు ప్రధానమంత్రి మనల్ని పరిశీలన చేయొద్దంటే అది వేరే విషయం కదా ఏమైనా ఈ విషయంలో నువ్వే కల్పించుకుని కేబినెట్ సెక్రటరీకి నచ్చి చెప్తే బాగుంటుంది ప్రధానమంత్రితో ఇటువంటి విషయాలు మాట్లాడాలంటే అంత బాగుండదు అయినప్పటికీ ఒకటి రెండు సార్లు ప్రస్తావిస్తే అంతగా స్పందించలేదు ప్రధానమంత్రి గారే నీకు చెప్పారు కాబట్టి నువ్వు కలుగు చేసుకుని దీని సమన్వయపరిస్తే బాగుంటుంది ఇలా సాగింది విషయం సంగతి పరిష్కారం సంగతి ఉన్నా వర్మగారు కోపడనందుకు బ్రతుకు జీవుడాని మనసు తెలికబడి ప్రధానమంత్రి గారికి విషయాలు విఫలంగా వివరిస్తానని బయటపడ్డానికి కానీ సమస్య పరిష్కారం కాలేదు టీవీ గారు ఏమంటారు జరిగిందంతా ఎప్పటికప్పుడు ప్రధాని గారికి తెలియజేస్తూనే ఉన్నాను ఇదంతా ఆయన విని ఇద్దరిని కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడు వారిద్దరూ ఒక అవగాహన వచ్చేట్లు చూడు వస్తే ఊర్కు లేకుంటే ముగ్గురం వెళ్ళి ప్రధానితో మాట్లాడదామని చెప్పు ఆయన సలహా ఇచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల ఆలోచన ధోరణులని కాచి వడపోసిన రాజనీతిజ్ఞుడు ఆయన అంతే అలాగే చేశాను ప్రధాని దాకా విషయాలు వెళ్ళాయని ఆయన కొంచెం సీరియస్గా తీసుకున్నారని తెలియగానే ఎవరికి వారు కొంచెం సర్దుబాటు చేసుకోవాలనే ధోరణికి వచ్చేశారు ముగ్గురం కలిసి మాట్లాడడానికి ఇద్దరూ ఒప్పుకుని అలానే చేశారు దాదాపు అన్ని విషయాలలో అవగాహనకు వచ్చిన రెండు మూడు అంశాల్లో ఇంకా కొంత సంశయం అయితే ముగ్గురం ఈ విషయంపై ప్రధానమంత్రితో చర్చిద్దామన్నాను ఇద్దరూ ఒప్పుకోలేదు ఈ విషయంపై చిన్నపిల్లల్లా ఆయన దగ్గరికి వెళ్ళటం బాగుండదు నువ్వే ప్రధానమంత్రి గారితో మాట్లాడు అయన ఎలా చేయమంటే అలా చేద్దాం ఇక ముందు ఇటువంటి సందర్భాలు వస్తే మన ముగ్గురం కూర్చుని ఒక అవగాహన కూర్చి ప్రధానమంత్రి గారికి సలహా ఇద్దాం అన్నారు అదృష్టం బాగుండి తర్వాత విషయాలు పెద్ద ఇబ్బంది లేకుండా పనులు జరిగిపోయాయి ఆ తర్వాత పీవీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం వీళ్ళ విధాభిప్రాయాలు బయటపడకుండా పరిపాలన సాగిపోయింది అయినా నా మనసులో సంక్షేమాలనే ఉండిపోయింది అంత పెద్ద అధికారులతో మాట్లాడడానికి నాలని చిన్న అధికారిని ప్రధాని ఎందుకు ఉపయోగించారు అని ఉండలేక ఆయన్ని అడిగేశాను ఆయన చెప్పిన సమాధానం నువ్వు ఢిల్లీ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది కదా నిన్ను ఎందుకు తెచ్చానో ఆ పని నీతో చేయించుకోవాలి కదా ఢిల్లీలో పెద్ద చిన్న ఆఫీసర్లని లెక్కలేదు ఎవరు ప్రధానమంత్రికి దగ్గర వాళ్ళో వాళ్లే పెద్దవాళ్ళు అది వరకు ప్రధానమంత్రుల దగ్గర టైపిస్టులు స్టెనోగ్రాఫర్లు పర్సనల్ అసిస్టెంట్లు ఎంత పెద్దవాళ్ళు కాలేదు కారణం వాళ్ళ గొప్పతనం కంటే ప్రధానికి వారు దగ్గర వారు కావడం మేము దగ్గర అని చాలామంది చెప్పుకుంటారు కొందరు నిజంగానే దగ్గరగా ఉంటారు కానీ తనుకు ఎవరు దగ్గరాని అని ప్రధాన సంకేతాలు పంపితే వారే దగ్గర అన్నది ఈ దర్బార్లో అందరికీ తెలుసు నీకు ఢిల్లీ విషయాలు తెలియవనే నిన్ను ఇక్కడికి తెచ్చాను నీ సొంత లాభానికి మన సాన్నిహిత్యాన్ని నువ్వు వాడుకోవని నా నమ్మకం ఈ ఉద్యోగం మీద కానీ అధికారం చెలాయించడంలో కానీ నీకు తాపత్రయం లేదని నా విశ్లేషణ దుర్వినియోగం చేసేవాడికి అధికారం చాలా అవకాశాన్ని ఇస్తుంది దాని మీద ఆశ అలా వాడాలన్న తాపత్రయం కానీ లేని వాడికి అధికారం తినభారం మాత్రమే నా బాధ కూడా అదే ఇక ముందు ఇటువంటి విషయాలు నా తరఫున నువ్వే చాలా చేయాల్సి ఉంటుంది ఆ సంకేతం పంపడానికే ఇదంతా ఆ అమ్మ ప్రధాని గారు అనుకున్నాను